సిస్టర్స్ కి అందరికీ ప్రేజలో ఉండండి దేవుడి నామానికి మహిమఫలంగాక ఈ ఆరదలకు వచ్చిన అందరికీ శుభాభివందనాలు ఈశ్వరు నామ కూడిన మన దగ్గరికి సమాధానం దినమత దేవుడి తన కృపలో మనం భద్రపరిచి ఒక సాయంకాలం అందు దేవుని శుద్ధించేట ఒక ఆయన బట్టి ఒక ధనతని బట్టి దేవుడితో శుద్ధి చెల్లిస్తాము దేవుడి నామానికి మహిమఫలం కాక మన మధ్యలో జాన్ బ్రదర్ స్టార్టింగ్ రేట్ చేస్తాం ప్రేస్తున్నారు బ్రదర్ మీరు ప్రార్థన చేయండి సరే అందులో మూసుకుందాం సో వాళ్ళ గొప్ప దీవానికి ఉన్నా చేసినాం తండ్రి కూడుకున్నాను శుభ వచ్చిన పత్రిక దర్శించి మాట్లాడి రాజా ముఖ్యంగా నీకు సేవ జీతం దేచేయండి ఆత్మల భారం దండి శుభ ఇతరుల కోసం భారంగా పాలన చేయాలి శోభ కోసం మూల పెట్టాలి శోభ అయ్యా ఇంతమంది దర్శించి వాళ్ళ విధుల చేయాలా తండ్రి మీరే మాకు సాయం తెచ్చండి ఇన్న వాక్యాలు మరి వృద్ధులను భద్రపరుచుకొని అదే మీరే మాకు సాయం తెచ్చండి గొప్ప దీవానికి ఉందా దేవా ఇంతమంది నశించిపోతున్నారు వేసుకోవ ఈ కొద్ది ధన్యత మాకు ఇచ్చినందుకు ఉండాలే శోభా ఏమి ఇచ్చిన మా జీవితం సమర్పించుకోవాలా మా విడుదల సమర్పించుకోవాలా కొన్ని కొందరి చేస్తాం దాన్ని విడుదల చేయండి వచ్చిన దర్శించి మాట్లాడండి పథక సేవలు మీరు తోడుగా ఉండండి కాశ్ రాజా ఇంకెవరికి రాలేకపోతు వేసుకోవాళ్ళు మీరు లేకరండి వేసుకోవా విడుదల మీదే చేయండి ఇంతమంది నశించిపోతలు వాళ్ళకి మేము విడుదల చేయాలా నీనామా విడుదల దేవా ఘనత మేమ నీకే చెందాలేసుకోవా మీరే సాయం తెచ్చేసి ఐక్యత కలిగి ఉండాలి స్వభావ మీరే మాకు సాయం తెచ్చేసి ఆది మంత్రి మీరు విడుదల లేచా అని లేచున్నా పర్సన్ పాట పాడతారు ప్రేస పాట పాడండి పాట పాడుకుందాం గళమెత్తి నిన్ను నేను గన రాజుల రాజువని వని రక్షణ దుర్గమని శక్తి సంపన్నుడని గళెత్తి నిన్ను నేను గనమా రాజులయన యేసున హేలు య్రాణన హేలు యన యేసున ప్రాణనద గొప్ప దివుడవని శక్తి సంపన్నుడని గాలమెి నిన్ను నేను గనడ రాజుల రాజువని రక్షణ దుర్గమని కీర్తిని నేను కొనియాడెద క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యములు చేయగలవని అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యములు చేయగలవని అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధింతును నిత్యము నిన్ను అద్వీతీయుడవని ఆది సంభూతుడని ఆరాధితు నిత్యము నిన్ను హల్లేలు యాన యేసునాద హల్లేలు యానా ప్రాణనాద గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమె నిన్ను నేను గానమాదా రాజుల రాజువని రక్షణ దుర్గమని కీర్తిని నేను కొనియాడేదా సాగరాన్ని రెండుగా చేసినావని సానుశక్తులను కూర్చినావని శక్తులను కూర్చినావని సర్వోన్నతుడవని సర్వసంపన్నుడని సాక్ష్యం నీ పాడేదను సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని సాక్ష్య గీతముని హల్లేద హల్లేలు యాన ప్రాణనాద గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గణమతి నిన్ను నేను గానమాడదా రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదా మన మధ్యలో ఉన్న రేణుకా సిస్టర్ గారు వాక్యం షేర్ చేస్తారు ప్రేజ్ దార్ సిస్టర్ వాక్యం షేర్ చేయండి హలో సిస్టర్ ప్రేజ్ ద లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రార్థన చేసుకుందాం సూదంత అన్ రీస్ సూదంత అన్ రీస్ సుప్రభానికి వంద నాలుగు రోజ పరిశుధుడానికి స్తోత్రం తండ్రి నా ప్రభా నీ వాక్యం దాత మాట్లాడండి ప్రభా నా రాజాం అందరినీ బలపరచండి స్థిరపరిచండి నా ప్రభానికే వందనాలు పరిశుదుడానికే స్థూత్రం తండ్రి నీ వాక్యం చేత మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని వేసినావు నడుచున్నాను తండ్రి అమ్మే మత్తైసు వార్త పదో అధ్యాయము ఒకటో వచనం ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెలగొట్టుటకు ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన స్వస్థపరచుటకు వారికి అధికారము ఇచ్చాను ఇక్కడేమంటుండో దేవుడు మనల్ని సేవకులను పిలిచి ఆ యొక్క మనకిచ్చిండు ఏమిచ్చాడు అపవిత్ర ఆత్మలను వెలగొట్టుటకు ప్రతి విధమైన రోగములు ప్రతి స్వస్థపరచుటకు దేవుడు మనకందరికీ అధికారము ఇచ్చిండు అధికారం ఇచ్చినప్పుడు మనం అధికారాన్ని వాడుకుంటున్నామా లేదా అన్నట్టు ఒకసారి మనం మనల్ని మనం పరీక్షించుకోవాల ఎందుకంటే దేవుడి ఆ యొక్క అభిషేకాన్ని మనం వాడుకుంటేనే క్రియారూపంలో దేవుడు మన ద్వారా కార్యాలు చేస్తాడు కాబట్టి మనం ఏం చేయాలా అధికారాన్ని దేవుడిచ్చిన అభిషేకాన్ని మనము పొందుకుంటున్నాం ప్రతిరోజు కానీ సేవ బయటికి వెళ్ళి మనం పరిచర్య చేయలేకపోతున్నాం కొన్నిసార్లు అయితే అట్లా ఉంటే దేవుడు ఇక్కడేమంటుడు మన అందరినీ పరిచర్యలో వాడబడాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఆ పరిచర్య చేయాలని ఇక్కడ దేవుడు మనకు సూచిస్తుడు అందుకే అందులో ఇంకా ఐదో వచనం ఏమంటుండే కేసు ఆ పన్నెండు మంది శిష్యులను పంపచ్చు వారిని చూచి వారికి ఆజ్ఞాపించింది ఏమన్నగా మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకూడి సమీరుయుల ఏపటనంలో నయనను ప్రవేశింపకుడి గాని ఆరు వచనంలో ఇజ్రాయేల్ వంశంలోనూ నశించిన యుద్ధకే వెల్లుడి ఇక్కడ ఏమన్నాడు పన్నెండు మంది శిష్యులను అభిషేకించి పంపించుండు పంపించిన తర్వాత ఇక్కడ ఏమంటుండు ఆ పన్నెండు మంది శిష్యులను పంపించు వాళ్ళకి ఏం ఆజ్ఞాపించిండే అన్ని జనుల దారిలోకు వెళ్ళకొడి సమీరుల పట్టణంలో నయనను ప్రవేశింపకొడి కానీ అయితే ఇక్కడ ఏమంటుండంటే అన్ని జనుల దారిలోనికి వెళ్ళకొడి అని అంటుండు అన్ని జనుల దారిలో అన్ని జనుల దగ్గర పోయి శుభార్త చెప్పద్దు అంటలేడు ఇక్కడ వాళ్ళు నడిచే దారిలో మనం వెళ్ళకుండా వాళ్ళ నడిచే దారిలో మనకు వెళ్ళకుండా ఏం చేయండు ఇజ్రేల వంశంలోనే నశించిన గొర్రెలు యుద్ధకే మనం పోవాల నశించి గొర్రెలు నశించే అంటే మనం దేవుని బిడ్డలు కూడా కొన్నిసార్లు ఆత్మ పొందుకొని కొన్నిసార్లు మనం కష్టాలు బాధలు ఎదిరించలేక మనం ఏం చేస్తున్నామంటే దేవునికి కొంచెం దూరంగా వెళ్ళిపోతున్నాం అయితే ఇక్కడ దేవుడు ఏమంటుడు అలాంటి నశించే గొర్రెలు ఎద్దుకు మనం పోవాలి అన్ని జనుల దారిలో వెళ్ళకూడే అంటుండో అన్ని జనులకు వెళ్ళి సువార్త ప్రకటించొద్దు కొన్నిసార్లు మనం ఏమను అయ్యో వాళ్ళ అన్ని జనులు వాళ్ళ దగ్గర పోయి చెప్తే వాళ్ళు వింటారా అని ఒక ఆ యొక్క తలంపు మనలో వచ్చేసేది అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండు నడిచే దారిలో మనం వెళ్ళకుండా వాలకు దేవుని మార్గం చూపెట్టి దేవుని సువార్త ప్రకటించి వాళ్ళ బందకాల నుంచి మనము విడుదల చేయాల వాళ్ళకున్న బంధకాల నుంచి విడుదల దయచేస్తే అప్పుడు వాళ్ళకు నిత్యమైన శాంతి సమాధానం వాళ్ళకు వస్తుందని ఇక్కడ దేవుడు ఇక్కడ చెప్తుంది ఏడో వచనంలో ఏమంటుండు బెల్లుచూ పరలోక రాజ్యము సమీపించి ప్రకటించుడి ఏమంటుండు పరలోక రాజ్యం దేవుని యొక్క రాజ్యము సమీపించింది కాబట్టి వాళ్ళకు అట్లా ప్రకటన చేయమని చెప్తున్నాడు ఇంకా అందులోనే పదార వచనములు ఏమంటుండంటే ఇదిగో తోడెళ్ళ మధ్యకు గుర్రులను పంపినట్లు నేను మిమ్మను పంపుచున్నాను గనక పాము వల్లే వివేకము వివేకులను పౌరం వల్లే నిస్ నిష్కపటులై ఇక్కడ ఏమంటుండు సేవ అంటే మనము అరే సేవ కదా మనం వెళ్తున్నామా అని అట్లా మనకు వచ్చేస్తేది కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నంటే తోడెళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు తోడళ్ళ మధ్యకు అంటే మనకు అర్థమైపోతే తోడళ్ళంట ఎవరు గొర్రెలు అంటే ఎవరు మనం గొర్రెలు ఆ తోడళ్ళ మధ్యలో వెళ్ళుచున్నాం కాబట్టి మనం ఎట్లుండాలా పాము వల్లే వివేకం పాముల వల్లే వివేకం వివేకులను పావురం వలె నిష్కపటులై ఉండాలని ఇక్కడ చెప్తున్నాం ఇంకేమంటే ఇరవై రెండో వచనంలో ఏమంటుండంటే మీరు నా నామం నిమిత్తము అందరి చేత అంతం వరకు సహించి వాడు మనం మనం సేవకి వెళ్తుంటే మనకేమి అందరూ గనపరచరు మనకందరూ అరే వీళ్ళు వీళ్ళని సన్మానించాలా అని అనుకోరు ఇక్కడ దేవుడు ముందే చెప్పి పెడుతున్నాడు మనకి ఇట్లాంటి సమస్యలు వస్తాయని ఇట్లాంటి ఇట్లాంటి యొక్క ద్వేషం మనకు వస్తుంది ఇట్లా విరక్తి మనకు కలుగుతుంది ఏ వాళ్ళు మనల్ని ఇట్లా అంటున్నారు మనల్ని ఇట్లా ద్వేషించేషిస్తున్నారు మనం ఎందుకు వాళ్ళ దగ్గర పోవాలా మనకున్న హోదా మనం ఎట్లాంటి హోదాలు ఉన్నామో వాళ్ళ దగ్గర పోయి మనం ఎందుకు ద్వేషింపబడాలా వాళ్ళ దగ్గర పోయి మనం ఎందుకు అవమాన అని మనలో ఒక నిశ్చయత అనేది వస్తేది అయితే ఇక్కడ దేవుడు ముందే చెప్తుడు మీరు నానామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడదురు అంతము వరకు సహించవాడు రక్షింపబడును అంతము వరకు దేవుని రాకడొచ్చేంత వరకు మనము సహించాలా సేవ నిమిత్తము మనకి ఎన్ని అవమానం వచ్చినా కూడా మనము సహించాల మనం అనుకోద్దు మనకి హోదా ఉంది మన మనము ఈ స్థాయిలో ఉన్నాము ఈ స్థాయిలో ఉండి మనం మంచి స్థాయిలో ఉండి వేరే వాళ్ళ దగ్గర మనం కింది వాళ్ళ దగ్గర మనం ద్వేషింపబడుతున్నాము అని ఆ బాధ మనలో కలగకుండా మనల్ని మనం తగ్గించుకొని దేవుని నిమిత్తము మనం బయటికి వెళ్ళి కాబట్టి అందరి చేత మనము ద్వేషింపబడతాం ద్వేషింపబడిన బడిన కూడా దేవుడు అంటుడు ఎవరైతే అంతం వరకు సహిస్తాడో వాడు రక్షింపబడున ఇరవై మూడో వచనం లేమంటుడు వారి పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి యొక్క పట్టణముకు పారిపోవుడి మనిషి వచ్చే వరకు మీరు ఇజ్రేళ్ల పట్టణంలో సంచారం చేసి ఉండరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను ఏ పట్టణంలో అయితే దేవుణ్ణి దూషిస్తుండో హింసిస్తుండో దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుండో ఆ పట్టణం నుంచి దేవుడు ఏమంటుడు వివేకంగా ఉండి మనము పక్కకు జరిగిపోవాలంటుడు ఇక్కడ ఏమంటుడు బోధకులు ఇరవై బోధకుడు శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాడు దాసుడు యజమాని కంటే అధికుడు కాడు ఇక్కడ ఏమంటుడు శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాడు అంటే దాని అర్థమేంటి మన అధి అధికారంలో ఉన్న వాళ్ళు మనం శిష్యుల కంటే శిష్యుడు బోధకుడు అధిక అధికుడు కాడు అంటే శిష్యుడు శిష్యుడుగానే ఉండాల దాసుడు యజమాను అధికుడు కాడు మనం శిష్యుడు శిష్యులుగానే ఉండాల దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క పరిచర్య మనం శిష్యులుగానే చేయాలంటుండు బోధు బోధకుని అధికుడుగా మనము దేవుని ఇదిగా హెచ్చింపబడి ఉండకూడదు కొన్నిసార్లు మనం ఏమ ఏమనుకుంటామంటే మనకి బైబిల్ గురించి అన్ని తెలుసు వాక్యం తెలుసు మనకు అన్ని హోదాలు ఉన్నాయి మనకి ఏమీ తక్కువ లేదు అని అట్లాంటప్పుడే నువ్వు తక్కువగా ఎంచుకోవాలా నిన్ను నేను తగ్గించుకోవాలా నిన్ను నువ్వు ఎప్పుడు తగ్గించుకొని నువ్వు శువార్త ప్రకటిస్తాడో అప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది మనం అట్లా మహిమపరిచే గుంపుల మనం ఉండాలని ఇక్కడ వాక్యము సూచిస్తుంది అయితే ఇరవై వచనం అందులో ఇరవై వచనం లేమంటుందంటే కాబట్టి మీరు వారికి భయపడకూడి మరుగైనది ఏది బయల్పరచబడకపోదు రహస్యమైనది తెలియబడకపోదు అయితే మనం దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు భయపడద్దు భయపడకుండా మనం దేవుని వాక్యం ప్రకటించాల అయ్యో వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు కదా వాళ్ళ దగ్గర మనము దేవుని యొక్క సువార్త ఇట్లా చెప్తాం చెప్తే ఏమనుకుంటారు అని మనం భయపడద్దు మనకు మరుగైనది ఏదియూ బయల్పరచబడకపోదు మరుగైన దేవుని యొక్క వాక్యము ఆశీర్వాదం దేవుని యొక్క బైబిల్లో ఉంది కానీ అది బయలుపరచకుండా ఉండదు రహస్యమైనది కూడా ఏది దాగి ఉండదు అని ఇక్కడ బైబుల్ చెప్తుంది ఇరవై ఎనిమిది వచనం ఏమంటుండే మరియు మరియు ఆత్మ చంపనేరక దేహమనే చంపు వారికి భయపడకూడి కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయవ గలవానికి మిక్కిలి భయపడుకుడి భయపడుడి అయితే ఇక్కడ ఏమంటుడు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకూడదు అంటే మన ఆత్మను మన ఆత్మను ఎవరు ఎవరు చంపలేరు మన చంపితే మనల్ని నిందిస్తే బాధ పెడితే మన దేహానికి మన దేహానికి కానీ ఆత్మను వాళ్ళు ఏమి చేయలేరు కాబట్టి ఆత్మను దేహమును కూడా నరకం నరకంలో నశింప చేయగలవానికి మిక్లి భయపడి అంటే దేవునికి భయపడాల ఎట్టి పరిస్థితిలో మనుషులకి భయపడడానికి వీల్లేదు బైబులే చెప్తుంది మనుషులను నమ్ముట కంటే నమ్ముట మేలు అంటుంది కాబట్టి మనం ఆయనను నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఆయనకే భయపడాలా ఆయనకే భయపడి నశించిపోతున్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి సువార్త ప్రకటించాలా ముప్పయో ముప్పయో వచనంలు ఏమంటుండంటే నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి ఇక్కడ మనం మనం సేవ చేస్తున్న మనం అనుకుంటాము దేవుడు మనల్ని పక్కకు పెట్టేసిండు దేవుడు మన గురించి మన దగ్గరికి లేడు మనకి ఎందుకు వస్తున్నాయి ఈ కష్టాలన్నీ మనకి ఎందుకు వస్తున్నాయి ఈ బాధలు దేవుడు మన మొర వింటలేడు కాబట్టి మనకి శ్రమలు వస్తున్నాయని అనుకుంటాం కానీ ఇక్కడ దేవుడు ఆల్రెడీ ఇరిమేలా కూడా అంటుండు ఆపత్ నాకు మొర పెట్టుము నేను నీకుత్తరము ఇస్తానంటాను మనకు ఆపద వచ్చినాడు మనం మొర కానీ జవాబు గురించి మనకు నిరీక్షణ ఉండాల దేవుడు కంపల్సరీ మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు ఇక్కడ ఏమంటుడు నీ తల వెంట్రికల్ మన మన తల వెంట్రికలన్నీ దేవుని ధర లెక్కింపబడి ఉన్నాయి కాబట్టి మనకి ఎప్పుడు అపజయం అన్నది ఉండదు ఎందుకంటే మనం ఆయనలో స్థిరంగా ఉన్నాం కాబట్టి ఆయన మనకు తప్పకుండా విజయం ఇస్తాడు అందులోనే మత ఇసు వార్తలు అధ్యాయం పదో వచనంలో ఏమంటుండంటే ఇదిగో నేను నా దూతని నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును ఇక్కడేమంటుండో మనం సేవకి వెళ్తున్న సమయంలో మనం ప్రార్థన చేసుకొని వెళ్తాము దేవుని యొక్క ఆత్మ మనం పొందుకొని వెళ్తాము ప్రభా మేము సేవకి వెళ్తున్నాం సేవ ఫలింపు కావాల ఆత్మలు రక్షణలో రావాల నీ యొక్క నీ సిద్ధాంతము మేము నెరవేర్చాల ప్రభు మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకొని పోతే ఇక్కడ దేవుడేమంటుండో ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును మన మార్గమును దేవుడు దూతలు మనతోని పంపించి మనకు సువార్త చెప్పే మార్గము దేవుడు సిద్ధపరుస్తాడంట ఎప్పుడు సిద్ధపరుస్తాడో మనం ఆయనను ఆశ్రయించి ఆయన సేవ మనం చేస్తున్నాం కాబట్టి దేవుడు కంపల్సరీ మన సేవలో మనం చేసే ప్రతి పనిలో మన దినచర్యలో దేవుడు మనకు తోడుగా ఉంటాడంట ఇంకా అందులో యోగ గ్రంథము ఇరవై ఎనిమిదిలా ఇరవై ఎనిమిది మరియు యహోవ ఎందలే భయభక్తులే జ్ఞానం అనియు ఆయన నరులకు సెలవించాను ఇక్కడేమంటుడు యహోమ ఎందు భయభక్తులే జ్ఞానమునకు మూలం అంటుడు మూలమన్యు మళ్ళీ దుష్టత్వము విడిచిటయ్యే వివేకమని ఆయన నరులకు బోధించను ఇక్కడ ఏమని బోధిస్తుందంట మనం దేవుని భయభక్తులు కలిగి ఉన్నాం ఎప్పుడైతే మనం దేవుని భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు ఎవరికి లేని జ్ఞానం మనకి అన్నాడు ధాన్యాలకు కూడా జ్ఞానం ఎంతో జ్ఞానం ఇచ్చిండు ధాన్యాలకు అయితే ఎందుకు ఇచ్చిండు ఆయన దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుని వాక్యనుసారంగా నడిచిండు దేవుని చిత్తనుసారంగా చేసిండు కాబట్టి ఆయన జ్ఞానము ఇచ్చిండు వాక్యం కూడా ఏమంటుంది మరియు యహోవ ఎందు భయభక్తులే జ్ఞానం మూలం ఆయన ఆయన ఎందు మనం భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు మనకు జ్ఞానం చేత నింపుతాడు జ్ఞానం చేత నింపుతాడు ఎప్పుడైతే మనం దుష్టత్వము చెడుతనమును విసర్జించితే దేవుడు ఆ యొక్క వివేకం మనకు ఇస్తాడు ఇది దేవుని యొక్క ఆజ్ఞ మనం ఎప్పుడైతే ఆయన ఆయనలో భయభక్తులు కలిగి ఉంటే ఆయన భయభక్తులు కలిగి ఉండి ఆయన ఆయనకు విరోధంగా చెడుతానన్ని విసర్జిస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడో మన వివేకము కలిగి మనము వెళ్ళు మార్గంలో ప్రతి విధములైన విజయం మనకు దేవుడు ఇస్తాడు అందులో సామెత గ్రంథము సామెతలు పంతొమ్మిది వందల నరుల హృదయములలో ఆలోచనలు అనేకములుగా పుట్టను యహోవ యొక్క తీర్మానము స్థిరము అయితే నరుల హృదయములో ఆలోచనలు అనేకములు ఆలోచనలు అనేకములు అయితే ఇక్కడ వాక్యం ఇక్కడ ఏమంటదంటే హ్యూమన్ బాండ్స్ ఆర్ అన్లిమిటెడ్ హ్యూమన్ బాండ్స్ ఆర్ అన్లిమిటెడ్ అంటే మనిషి యొక్క హృ హృదయంలో అనేక ఆలోచనలు ఒక ఆలోచన పోతే ఇంకో ఆలోచన పుడుతూనే ఉంటది ఇది ఇది ఈ సమస్య తీరిన ఇంకా ఇంకో సమస్య మనకు వస్తేనే ఇంకొకటి వస్తేనే ఉంటది ఇది వచ్చింది దాని తర్వాత ఇది రావాలా దాని తర్వాత ఇది రావాలా అట్లా హ్యూమన్ వాల్స్ ఆర్ అన్లిమిటెడ్ అయితే ఇక్కడ దేవుడు ఆల్రెడీ అంటుండు సామెతల గ్రంథంలో నరిని హృదయ ఆలోచనలు అనేకములు అనేకములుగా పుట్టును మనకు హృదయంలో అనేక ఆలోచనలు అనేక ఆలోచన అనేక కోరికలు అనేక మనకు ఏది మనకు మంచిది లేకున్నా కూడా మనం ఏమనుకుంటాం అరే అది అది ఉంటే మనకు మంచిగా ఉంటుంది ఆ కార్యం జరిగితే మనకు మంచిగా ఉంటుంది అయితే ఇక్కడ ఏమంటున్నాం నరుల హృదయ ఆలోచనలు అనేకములుగా పుట్టున్నాం అంటే మన మన మన మన హృదయంలో అనేక వాంచలు అనేక కోరికలు మనము ఏది మంచిగా లేదనుకున్నా కూడా మనం నరులం కాబట్టి అది అది మనకు పొందుకోవాలని ఉంటుంది అయితే ఇక్కడ యహోవా అనేకములుగా పుట్టును యహోవ యొక్క తీర్మానమే స్థిరము అయితే మనకి ఏది ఇవ్వాలనో ఏది ఇవ్వకూడదో దేవునికి బాగా తెలుసు మన మనకి ఏ టైంలో మనకి ఏది ఇస్తే అది మనం స్థిరంగా ఉంటామో ఆయనలో ఆశీర్వదకరంగా ఉంటామో దేవునికి బాగా తెలుసు కాబట్టి ఇక్కడ ఏమంటుడు యహో తీర్మానమే స్థిరము ఆయన ఇచ్చిన ఆశీర్వాదమే అది స్థిరంగా ఉంటుంది అది మళ్ళా ఎవరు తీసి తీసుకోలేరు ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చే ఆశీర్వాదము అట్లా ఉంటది మనం దేవుణ్ణి బైబిల్లో కూడా ఉంటది రొట్టె అడిగితే రాయిస్తాడా దేవుడు అన్నట్టు ఉన్నది వాక్యం ఉంది కాబట్టి మనము రాయి అడిగితే రాయిడు రొట్టె అడిగితే రొట్టెనే ఇస్తాడు ఆ ఇచ్చింది స్థిరంగా ఉంటది దేవుడి ఇచ్చింది ఆశీర్వదకరంగానే ఉంటది ఆయన ఇచ్చింది మళ్ళా తీసుకోడు అందుకే ఇక్కడ ఏమంటాడు నరు హృదయ ఆలోచనలు అనేకంలాగా పుట్టున్నాం మనకు ఆలోచన చాలా పుడుతూనే ఉంటాయి పలు రకాల మనుషులు పలు విధములుగా మనకు చెప్తారు నువ్వు ఇట్లా చెయ్యి నువ్వు ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి ఇట్లా చేస్తూ ఉంటది అట్లా చేస్తూ ఉంటుంది మనం ఎవరు మాటలు మనము దేవుని దగ్గర అడగాల ప్రతిదీ మనం దేవుని దగ్గర అడిగితే దేవుడు ఏం చేస్తాడు మనకి ఏది కావాలనో అది మనకు తీర్మానం చేస్తే స్థిరంగా ఇస్తే ఆశీర్వాదం స్థిరంగా మనకు నిలిచి నిలిచి ఉంటది ఎందుకంటే మనం ఆయనలో ఉండాల ప్రతిదీ ఆయనకు సమర్పించాలా ప్రతిదీ ఆయన మీద ఆనుకొని ఉండాలా మనం ఏది చేసినా కూడా ఆయన మీద ఆనుకొని ఉండాలా మనం ఒక్కొక్కసారి ప్రార్థన చేసుకుంటూ ప్రభా ప్రతి నడుకలో నువ్వు ప్రతి మాటలో నువ్వు ప్రతి పనిలో నువ్వు ఉండాలంటే దేవుడు తప్పకుండా ఉంటాడు మనకు దేవా ఇది మంచిదా ఇది చెడదా నాకు తెలియదు ప్రభా నేను నీ ఒడిలో నేను పసిబిడ్డను ప్రభా నువ్వే నన్ను నడిపించంటే దేవుడు తప్పకుండా మంచి మార్గంలోనే మన మనల్ని నడిపిస్తాడు మంచి ఆలోచన ఇస్తాడు మంచి తీర్మానమైన మనసు మనకిచ్చి ప్రతి దాంట్లో మనల్ని నిలబెట్టుకుంటాడంట అయితే మొదటి కోరిందులో మూడో వచనం మూడో వచనంలో ఒకటి రెండు మూడు సహోదరులార ఆత్మ సంబంధులైన మనసులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతీని శరీర సంబంధులై లైన మనుషులే అనియు క్రీస్తు నందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి ఉన్నది అయితే ఇక్కడ ఏమంటుడు సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతీని అంటే ఇక్కడ ఏమంటుండడు మనం ఆత్మ ఆత్మ సంబంధమైన మనుషులతో అంటే ఇప్పుడు దేవుణంలో ఎదిగి దేవుళ్ళ ఎదిగి ఉన్నప్పుడు ఇక్కడ ఏమంటు నేను మీతో మాట్లాడలేకపోతేనే శరీర సంబంధులైన సంబంధులైన మనుషులే అనియు అయితే మనం ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనకే క్రీస్తు నందు పసిబిడ్డలు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వస్తుంది మనం ఏమంటున్నాం ఇందాక మనం అన్నాం దేవాన్ని ఒడిలో మేము నేను పసిబిడ్డను తండ్రి నువ్వు నన్ను నడిపించంటే దేవుడు మనకు నడిపిస్తాడు మనం పసిబిడ్డలం అని దేవునికి తెలుసు ఎప్పుడైతే మన మన యొక్క ఆలోచనలు స్థిరము మన ఆలోచనలు కరెక్ట్ కానప్పుడు మనం పసిబిడ్డలమే అయితే మనం ఏం చేయాలో దేవాన్ని పసిబిడ్డన తండ్రిను మాకు నడిపించంటే దేవుడు మనతోని పసిబిడ్డలని దేవుడు మన మనల్ని ఆ మార్గంలో నడిపిస్తాడు ఇడో రెండో వచనంలో ఏమంటుండే అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పించితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు అయితే ఇక్కడ ఏమంటుడు దేవుడు ముందు మనల్ని ఎట్లా పెంచినంట పాలతోని పెంచిందంట మీరింకా శరీర సంబంధులై ఉండట ఇప్పుడు మీరు ఇప్పుడునో బలహీనులైరి అయితే ఇక్కడ ఏమంటుండు మనము శరీర సంబంధులై శరీర సంబంధులు దేవుని వాక్యానుసారంగా జీవించకుండా దేవుని చెప్పిన మాట అనుసారంగా జీవించకుండా మనం జీవిస్తే ఇక్కడ ఏమంటుడు ఇప్పుడు మీరు బలహీనులైరి మనం ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా జీవించలేకపోతామో దేవుడు చెప్పిన మాట వినకుండా మనం జీవిస్తామో దేవుడు ఏది స్థిరమో అది అది మనం చేయకుండా వేరేది చేసినామంటే మనం ఏమైపోతామంట బలహీనం అయిపోతామంట బలహీనలు ఏ దేని మూలంగానైనా అయిపోతాం నిందల పాల విషయంలోనైనా మనం బలహీనం అయిపోతాము అనారోగ్య విషయంలోనైనా బలహీనములు అయిపోతాము కొన్ని విషయాలలో మనకు విజయం రాక మనం బలహీనం అయిపోతాం అప్పుడేక్కడ మనం బలహీన బలహీనంగా ఉన్న టైంలోనే మనం బలవంతులము అని అనుకోవాలి ఎందుకంటే మనం దేవుణంలో ఉన్నాం కాబట్టి మనం తప్పకుండా మనకు విజయం వస్తేది ప్రతి దాంట్లో విజయం వస్తేది ప్రతి అవమానాల్లో నిందల్లో బాధల్లో అన్నిట్లో వచ్చినా కూడా దేవుడు మనం ఏమనుకోవాలా మనం బలవంతులం అనుకోవాలా ఎప్పుడు మనం బలహీనలము కాము మనం దేవుల్లో ఉన్నాం కాబట్టి మనము బల బలవంతులు అనుకోవాలా అసూయ కలహోమును ఉండగా మీరు శవిరీగా సంబంధులై మనుషు రీతిగా నడుచుకున్న ఇక్కడ దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు మనకు మనలో ఇవన్నీ ఉండకూడదు ఉండకూడదు అంటే అది వస్తుంది తాతాను ఏం చేస్తుంది గర్జించే సింహం వల్లే ఎవరిని మృంగుదామా అని అది ఎదురు చూస్తా ఉంటది కాబట్టి ఇవన్నీ మనకు వస్తుంది వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలా వాటి నుంచి దూరం పోవాలంటే దేవుని దేవుని పరిషదాత్మ పొందుకొని నిత్యం ఇక్కడ బైబిల్ కూడా మనం విసుగగా ప్రార్థన చేయాలా గా ప్రాధన చేసుకుంటే మన చేసుకొని దేవుని ఆత్మ పొందుకొని దేవుని వాక్యానుసారంగా జీవిస్తే ఆటోమేటిక్గా అవన్నీ వెళ్ళిపోతాయి అసూయ కలహము ఇవన్నీ వెళ్ళిపోయి మనం ఏం చేస్తాము దేవుని సంబంధులుగా మనము దేవుల్లో నిత్యము ఉంటాము ఇక్కడ ఇంకో ఇంకో వాక్యం ఏమంటుందంటే ఫిబ్రిలోకి రాసిన పత్రిక పదమూడులో ఆరు ఇక్కడేమండో కాబట్టి ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను నాకు ఏమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము మనం ఎట్లున్నామంట మనం భయపడమంట ఎందుకు భయపడము దేవుడు మనకు సహాయ ఉన్నాడు దేవుడు ప్రతి దాంట్లో మనల్ని విడిపించే సమర్థుడై ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు నరమాత్రుడు నాకేమి చేయలేడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై మనము ఉండాల ఉన్నాము ఉండాలా ఉన్నాము అని అంటున్నాడు దేవుడు అయితే మనము ఏటి పరిస్థితిలో భయపడడానికి వీల్లేదు అయితే యాకోబుల యాకోబుల నాలుగు పదకొండు సహోదరులార ఒక్కనికి విరోధంగా ఒకడు మాట్లాడకుండి తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చివాడు ధర్మశాస్త్రంకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రం తీర్పు తీర్చున్నాడు నీవు ధర్మశాస్త్రము తీర్పు తీర్చినాడ ధర్మశాస్త్రమును నెరవేర్చి వాడవు కావు న్యాయం విధించు వాడవై ఇక్కడ ఏమంటుడు దేవుడు ఇంకోటి కూడా మనతో హెచ్చరిస్తుడు ఒకరికొకరిని విరోధముగా మనము మాట్లాడద్దు సహోదరునికి విరోధంగా మాట్లాడ ఒకరికి విరోధంగా మాట్లాడితే మనం ఎవరు తీర్పు తీర్చడానికి దేవుడే మనకు ధర్మశాస్త్రం ప్రకారం ప్రతిదీ మనకు తీర్పు ఇస్తున్నాడు కదా ప్రతిదానికి దేవుడు ఇప్పుడు మనము ఏమి విత్తనం వేస్తామో అదే మనం కోస్తాం మనం ప్రతిరోజు మనం ఏం విత్తనం వేసుకుంటాం మనం పోతామో అదే విత్తనం మనము కోస్తాం అంటే ఇక్కడ ఏమంటుడు ఒకరికొకడు విరోధంగా మాట్లాడుకో దేవుని చిత్తం కాదు తన సహోదరునికి విరోధంగా మాట్లాడినా తన సహోదరునికి తీర్పు తీర్చివాడు అయితే మనము అట్లా ఉండకూడదు అట్లా ఉంటే దేవు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మనము ఉన్నట్టయితేది అక్కడ దేవుడు ఏమంటుడు ఇక్కడ మనల్ని మనము సరి చేసుకొని ఒకరికొకరు విరుద్ధంగా మాట్లాడకూడని దేవుడు ఇక్కడ మనకు హెచ్చరిస్తుండు అయితే మొదటి యోహాను రెండో వచనం రెండో వచనంలో పదిహేను పదహారు పదిహేడు ఈ లోకంలో నైనను ఈ లోకంలో నైనను లోకంలో ఉన్న వాటినైన ప్రేమింపకుడి ఎవడైనా నువ్వు లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమవాణిలో ఉండది పదహారులు ఏమంటు లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాశ జీవపు డంబమును తండ్రి కావు అవి లోక సంబంధులే అయితే ఇక్కడ ఏమంటుండు ఈ లోకంలోన ఈ లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైను ప్రేమింపకుడి ఎవడైనా నువ్వు లోకమును ప్రేమించడలా తండ్రి ప్రేమవాణిలో ఉండదు ఇక్కడ ఏమంటుడు లోకము లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి అయితే ఇక్కడ మనము జనరల్ గా ఆలోచిస్తే లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడు అంటే మనకు కొన్ని కావాల్సినవి కావాలి కదా దాన్ని మనము ప్రేమించాలి కదా అయితే ఇక్కడ ఏమంటుండు దేవునికి విరోధమైన ఏవి ప్రేమింపకుడి ఈ లోకంలో నాయనూ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించుకొని ఎవరైనానూ లోకంలో ప్రేమించినా ఎడలా తండ్రి ప్రేమవాణిలో ఉండదు అంటే దేవుని కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించకూడదు దేవు కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించకూడదు కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటుండో ప్రేమిస్తే నా ప్రేమవాణిలో ఉండదు లోకంలో ఉన్నదంతయు అంటే ప్రేమించడం అంటే ఇక లోకంలో శరీరాశ మనము ఇక అది శరీరాశ నేత్రాశ జీవపు డంబము తండ్రి కావు శరీరాశ నేత్రాశ మనం మన కళ్ళు ఏది చూసినా అది కావాలని కోరుకుంటుంది జీవపు డంబము అంటే ఇక అనేక రకాలుగా ఉంటాయి జీవపు చెప్పనవసరం లేదు మనకి ఎన్నో ఆశలు ఇందాక చెప్పినా వాంటెడ్స్ ఆర్ అన్లిమిటెడ్ అంటే అటువంటివన్నీ మన మన జీవితంలో వస్తేనే ఉంటాయి కాబట్టి దాన్ని ఏం చేయాలా జీవపుటంబం అవన్నీ తండ్రి వలన కావు శరీరాశయు నేత్రాశయు జీవపుటంబం కూడా తండ్రి కావు అవి లోకంలో ఉన్నంత మటుకే ఈ లోకం లోక సంబంధమైనవి అవి కాబట్టి మన మన యొక్క చిత్తము మనకు యొక్క జేయం అంట పర్లోక సంబంధమైన దాని గురించే మనం వెతకాల పర్లకు సంబంధమైన దాని గురించే మన వెతకాల దేవుడు పర్లకు సంబంధమైన దాని గురించి వెతకాలంటే మార్కులు చెప్తాడు కదా ఏమని లో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అనేకులను బంధకాల నుంచి తెంపి వాళ్ళని దేవుని మార్గంలో నడిపించడమే దేవుని యొక్క చిత్తం లోకమును దాని ఆశయ గతించిపోవును లోకంలోన్న ప్రతిదీ గతించిపోతుంది మనము ఈ లోకంలో ఒక జర్నీ జర్నీ చేయనికొచ్చిన యాత్రికులం కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటుండే లోకమును దాని ఆశయం గతించుకోవాలి లోకంలో ఉన్నది దాని దానిలో ఉన్న ఆశ అంటే అన్ని అన్ని రకముల ఆశ అంటే అన్ని రకాలు వస్తాయి చెడు వస్తుంది మంచి వస్తుంది అన్ని వస్తుంది ఇక్కడ ఏమంటుడు మనం మంచే తీసుకోవాలా అయితే లోకము దాని ఆశయం గతించిపోవచ్చునేవి కానీ జేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిల్చును మన దేవుని చిత్తమేంది సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలా అనేక నశించిపోతున్న ఆత్మలను దేవుని వైపు మల్ నశించిపోతున్న ఆత్మలు ఎవరు ఉంటారు దేవుని బిడ్డలు కూడా ఉంటారు మనమే వాళ్ళని రక్షణలో నడిపించినాం లక్షణలో నడిపించిన తర్వాత వాళ్ళు నశించిపోతారు అయితే దేవుడు ఎవరిని లెక్క అడుగుతారు మనం రక్షణలో నడిపించినాం కాబట్టి ఆ గొర్రల్ని సరికాయలే గొర్రల్ని సరిగ్గా మేపలే కాబట్టి దేవుడు మనల్నే అడుగుతుడిగా లోకము దాని ఆశయం గతించిపోను దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును దేవుని చిత్తము మనం అట్లాంటి నశించిపోతున్నా ఆత్మలో మనమే మేపినాం మనమే కాసినాం ఆ కానీ ఇప్పుడు వదిలేసినాం అట్లా వదిలేసిన వాళ్ళని వదిలేయద్దు ఎందుకంటే ఎందుకు ఎందుకు వదిలేస్తాము కొన్నిసార్లు మన హోదా అడ్డొస్తుంది మన ఆస్తి అంత అర్థోస్తుంది మనం ఉన్న ఉన్న స్టేటస్ గుర్తుకొస్తుంది మనము ఎందుకు మనం కూడా ఒకప్పుడు కింది స్థాయిలోనే ఉంటాం కింది స్థాయిలో ఉండి పై స్థాయికి వచ్చినప్పుడు కింది స్థాయి మర్చిపోయి ఆ నశించిపోతున్న ఆత్మలో నడిచేస్తాం కానీ ఇక్కడ దేవుడు ఏమంటుండడు జీవు దేవుని చిత్తము జరిగించి నిరంతరము నిలుచును అట్లా మనం అందరూ ఏం చేయాలా దేవుని చిత్తము నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలా కాబట్టి ప్రయత్నం చేస్తుండ కూడా మనకి ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి ఎన్నో చాలా వస్తాయి చాలా నిందలు వస్తాయి అన్ని వస్తాయి అన్ని రకాలు మన మనల్ని వేధిస్తది కాబట్టి అట్లా వేధించినా కూడా మనం ఏం చేయాలా జీవన చిత్తమును జరిగించ జరిగించాలా జరి దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును మనం దేవుని చిత్తము జరిగించాలా అయితే మొదటి పేతరు ఐదో వచనము 7 ఎనిమిది ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి చింత యావత్తు ఆయన మీద వేయుడి ఐదో వచనం అయితే ఇక్కడ ఏమంటుండో ఐదో వచనం మొదటి పేతురు ఐదో వచనము ఐదో అధ్యాయము ఏడు ఎనిమిది ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీరు మీ చింత ఆయన మీద వేయుడి నిబ్బరమైన బుద్ధి గలవారే మెలుకగా ఉండి మీ విరోధి ఆయన అపవాది గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుదునా అని వెదుకుచున్నాడు ఇక్కడ ఏమంటుడు ఈ వాక్యం అందరికి తెలుసు దేవుడు మన గురించి చింతిస్తున్నాడు దేవుడు మన నిమిత్తము ఆయన శిల్వ మీద బలి అయినడు మన మన యొక్క బాధల నిమిత్తము మన యొక్క హింస మన యొక్క రోగం నిమిత్తము ఆయన మన గురించి చింతిస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏమంటుడు పేతురు రాసిన గ్రంథంలో అపోజ్ నన్న పౌలు ఏమంటున్నాడు ఆయన మిమ్మల్ని గురించే చింతిస్తున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేది మనము ఆయన ఆయన మన గురించి చింతిస్తున్నాడు ఆయన కూడా మనం ఏం చేస్తాము ఆ చింత ఆ బాధ ఎవరు ఎన్ని ధైర్యం చెప్పినా ఎవరు వాక్యానుసారంగా చెప్పినా కూడా కొన్ని బాధలు ఎట్లుంటాయంటే మనము ఎవరు తీర్చలేరు అట్లా ఉంటుంది ఆయన కూడా మనం ఏం చేయాలా నిబ్బరమైన బుద్ధి గలవారై అవన్నీ వచ్చినా కూడా మనం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకుగా ఉండాలా ఎందుకు మెలుకుగా ఉండాలంటున్నాడంటే అపవాది గర్జించే సింబం వల్లే వెదుకుతూ వస్తుందన్నమాట ఎవరిని మింగుదామా ఎవరిని పాతలముకు తీసుకుపోదామా ఎవరిని దేవుని వాక్యం నుంచి పక్కకు తొలగిద్దామా చూస్తుంటది కానీ మనం ఎన్ని శ్రమలు బాధలు వచ్చినా కూడా ఆయన కొరకు మనము స్థిరంగా నిలబడాల దేవుని కొరకు మనము స్థిరంగా నిలబడాలా ఇంకా యాకోబలా ఒక్కటిలా ఇరవై ఇరవై ఒకటి ఎందుకు నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఏమంటున్నాడు నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చుంది అంటే మనకు సహజం కోపం అనేది సహజం ఎప్పుడైతే ఎప్పుడైతే మనకు అనుకునేది జరగకపోతే మనకు కోపం వస్తుంది అయితే ఇక్కడ దేవుడు ఏమంటుడు మనం కోపం రావద్దు అంటుండు కానీ మన మనుషుల కంపల్సరీ కోపం వస్తుంది అయితే ఆ కోపాన్ని నిగ్రహించే అందుకే అక్కడ శరీరాశ నేత్రాశ జీవపు తీసేయాలని అంటుండు అయితే మనము నరులం కాబట్టి మనకు కోపం వస్తుంది మనం అనుకునేది జరగకపోయినా మనము మనం ఏ ఎక్కడ పోయినా మనకు అపజయం వచ్చినా కూడా మనం ఏం చేస్తాం మన కో విపరీతమైన కోపం వస్తే అప్పుడు దేవుడు కూడా గుర్తుకు రాడు అట్లా ఉంటదనే దేవుడు ముందే చెప్తున్నాడు ఇక్కడ ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు మనం ఎట్టి పరిస్థితుల్లో శాంతం కలిగిన వారై ఉండాల అందుచేత సమస్త కల్మశుణము విర్ర దుష్టత్వమును మాని లోపల నాటబడిని ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును స్వాతికముతో అంగీకరించుడి ఇక్కడ ఏమంటుండో దుష్టత్వము విరవీచనము ఇవి ఇవన్నీ మన ఇవన్నీ ఏం చేస్తుందంట మనల్ని దేవునికి దగ్గరికి పోకుండా చేస్తేది అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండో మాని అవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనలో కోపము అధికంగా ఉన్నప్పుడు మనలో ద్వేషం అధికంగా వచ్చినప్పుడు ఇవన్నీ మనకు వస్తాయి అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండు అవన్నీ మానుకొని ఏమంటుండు నాటబడిన ఆ మీ ఆత్మలను మన మన ఆత్మలను రక్షించటకు శక్తి వాక్యమును దేవుడు మనకు శక్తి వాక్యాలు ఇచ్చిండు దేవుడు అనేక వాక్యాల ద్వారా ప్రతిరోజు మనల్ని బలపరుస్తుడు కేబిఎంలో ప్రతి వాక్యము శక్తి కలిగినది ప్రతి వాక్యము ఆదరించగలిగినది ప్రతి వాక్యము దీవించబడినట్టు నేను చాలా విన్నాను వినే అందుకే చెప్తున్నాయి ఇక్కడ నాటబడిన మీ ఆత్మలను రక్షించటకు శక్తి గల వాక్యమును స్వార్థికముతో అంగీకరించము అంగీకరిస్తే అప్పుడు దేవుని యొక్క రాజ్యములో దేవుని యొక్క రాజ్య మార్గంని మనము సరళం చేయగలవారము అవుతామని ఇక్కడ అంటున్నాడు కాబట్టి మనము అట్లా ఉండాలని ఇక్కడ చెప్తున్నాడు దేవుడు అయితే మత్ ఇంకోటి మతై శాత పన్నెండో వచనం పన్నెండో వచనంలో నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరులోని చోట తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను వదిలి వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదు ననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన ఏడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చను అది దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి చెడ్డదగును అలాగే ఈ దుష్టతత్వం దుష్టత్వము వారికి సంభవించును ఇక్కడేమంటుండో అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వద్దీ అపవిత్ర ఆత్మ అంటే దయ్యమనే కాదు అనేక రకాలది కూడి ఉంటుంది అయితే ఇక్కడ దేవుణ్ణిలో చాలా మంది దేవుళ్ళు వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళకు విడుదల ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే హాయిగా ఉంటారు హాయిగా ఉంటారు దేవుడు నాకు అన్ని ఇచ్చిండు దేవుడు నా అన్ని కోరికలు తీర్చిండు నాకు ఇంక ఏమి మనం ఏం చేస్తామంట దేవునే మర్చిపోయి కొందరు కూర్చుంటారు నేను చాలా మందిని చూసిన అట్లాంటి వాళ్ళ దగ్గర కూడా కొన్నిసార్లు పోవాల్సి వచ్చింది అయితే ఇక్కడ ఏమవుతుందంట విశ్రా వదిలి అయితే అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిన తర్వాత అది విశ్రాంతి వెదుగుచూ నీరు లేని చోట వెళ్తుందంట ఇప్పుడు ఒక మనిషిలో అపవిత్ర ఆత్మ అంటే బాధ ఉండని కష్టం ఉండని వేదన ఉండని సైతాను ఉండని మాంత్రశక్తులు ఉండని ఏది ఉన్నా కూడా అది మనలో ఒక వ్యక్తిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అది ఎక్కడో నిలబడి చూస్తా ఉంటది అది మన చుట్టం ఆ చుట్టాన్ని ఏం చేయాలా అపవిత్ర ఆత్మ ఎటువంటి చుట్టం అంటే చెడ్డో తరము చుట్టము అయితే ఆ చుట్టాన్ని అది వెతుక్కుంటూ కూర్చుంటదంట అయితే అది ఏం చేస్తుందంట ఒక టైం వస్తుంది ఎప్పుడు టైం వస్తుందంటే ఎప్పుడు మనలో నిరాశ వచ్చేస్తుంది ఎప్పుడు మనలో ఆ యొక్క అనుకున్నది జరగకపోవచ్చు మనం ఏం చేస్తాము కొన్నిసార్లు ప్రార్థనలో పక్కకు తొలగిపోతాం ఆత్మ పొందుకోవడంలో పక్కకు తొలగిపోతాం సేవ చేసడంలో ముందుకు రాము అట్లాంటి టైం లాస్ అయితాను ఎదురు చూసి ఏం చేస్తుందంట విశ్రాంతి దొరకనందున నేను వదిలి వేచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదును అయితే ఏమంటుంది నేను ఏ ఇంటిని ఏ ఇల్లు అంటే మన ఆత్మ ఏ ఇంటినైతే నేను ఇల్ తిరిగి అదే ఇంటికి పోయి ఉంటా ఎందుకు పోతా ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి ఆ ఇంట్లో దేవుని పరిశుద్ధాత్మ శక్తి లేదు సేవ లేదు దేవుని ఆత్మ లేకుండా ఉండడం చూసి ఏం చేసింది తనకంటే చెడ్డవైనా రా నువ్వు కూడా నాకు తోడుగా ఉండి ఇంకా ఏడుగురిని తీసుకొని వెంట పెట్టుకొని ఆత్మలో ప్రవేశిస్తుంది ఆత్మలో ప్రవేశించిన తర్వాత అది ఏం చేస్తుందంట అక్కడ కాపురం ఉంటుందంట ఒక్క దయ్యంతోనే ఒక్క సైతాను శక్తిలో ఒక్క భరించలేకపోతే ఏడు దయ్యాలు వచ్చి మన మన మన ఇంట్లో కాపురం మన హృదయంలో కాపురం అంటే ఇంకెట్లుంటది మనకు అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే ఈ వారికి సంభవించును అయితే నేను చూస్తున్నా కొన్ని కొందరిలో చూసినాను నేను అది చూసుకొనే నేను అదే ఈ వాక్యం నాకు గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చి అదే అనుకున్నా వాళ్ళ గురించి ఎక్కువ ప్రార్థన చేయాలని ఎప్పుడు నేను మెసేజ్లు పెడుతూనే ఉంటా ఈ బ్రదర్ గురించి ఈ బ్రదర్ ఇట్లా ఉండు దేవుళ్ళ ఇట్లా ఎనుక కలిపోయిండు అని చెప్పి అట్లా అట్లా మనం ఏం చే అట్లాంటి వాళ్ళ గురించి మనం భారం వేసుకొని ప్రార్థన చేయాల అట్లాంటి వాళ్ళు తిరిగి వెనుకపోవడానికి వీల్లేదు దేవుడు అట్లాంటి వాళ్ళ గురించి మనకు భారం ఇచ్చిండు కాబట్టి మనము దేవుని కొరకు నిలబడి దేవుని సేవ స్థిరంగా చేయాలి వాక్యము విలాప వాక్యములు విలాప వాక్యము మూడులా ముప్పై మూడు హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైన బాధనైనను కలగజేయడు హృదయపూర్వకంగా అంటే దేవుని ఇష్టానుసారంగా ఈ బిడకు విచారం ఇస్తా ఈ బాధ ఇస్తా దేవుని యొక్క తలంపు అది కాదు దేవుడు మన నిమిత్తమే కల్వారి సిల్వలో ఆయన బలి అయిండు మన విచారాన్ని కొట్టివేనికి మన బాధను కొట్టివేయనికి ఆయన మన కొరకు బలి అయిండు కాబట్టి ఇక్కడ దేవుడు ఇక్కడ ఏమంటుండంటే దేవుడు హృదయపూర్వకంగా మనము ఆయన బిడ్డలము మనము ఆయన సొత్తు కాబట్టి ఆయన సొత్తు ఆయన బిడ్డల్ని దేవుడు అట్లా గెలుస్తాడా తన బిడ్డలకు దేవుడు అట్లా విచారాన్ని ఇస్తాడా బాధని కలుగజేస్తాడా కాదు మన యొక్క క్రియలు మన యొక్క ఆలోచనలు మనకు మనం దేవునికి దూరమైనందు వల్ల మనకు ఇవి వస్తున్నాయి కాబట్టి అవన్నీ మనము పక్కకు జరుపుకుంటూ దేవుని కొరకు మనము నిలబడాల మత వార్త తొమ్మిది తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయము పది పదకొండు పన్నెండు పరిశీరులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపలతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడాయనని శిష్యులు అడిగిరి ఆయన ఆ మాట విని రోగులకు కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు ఇక్కడ ఏమంటుడు పరిచర్యలు పరిచర్యలు అంటే వాళ్ళు ఒక హోదాలా ఉన్నదని వాళ్ళ తలంపు అనమాట అయితే వాళ్ళు ఈ బోధకుడు ఏం చేస్తాడు శుంకరులతోని అంటే దేవు దేవుని హోదాకు తగిన వారు కాదు అట్లా పాపులతోని కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడని శిష్యులను అడుగుతారనమాట శిష్యులను నడిపితే అప్పుడు ఏమంటుండో ఆయన మాట విని దేవుడు ఆ మాట విని ఏమంటుడు రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు రోగం ఉన్న వాళ్ళ దగ్గరికే మనం పోవాల అంటే బాధలున్న వాళ్ళ దగ్గరికే పోవాల నువ్వు పోయి ఒక కోటీశ్వర దగ్గర పోయి వానికి ఆయనకి ఏం బాధ ఆయన దగ్గర పోయి నువ్వు స్వార్థ ఆయన వింటాడా ఇనుడు వినడు కదా అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నంటే అట్లాంటి వాళ్ళ గురించే లోకానికి వచ్చిండు బాధలు కష్టాలు రోగాలు ఉన్న వారి దగ్గరికే వచ్చిండు ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కొన్నిసార్లు మేము బాగా ఉన్న వాళ్ళంటికి కూడా పోతాం పోయి ప్రాథం చేయనికి పోతాం కొన్నిసార్లు వాళ్ళు వాక్యం వినరు దేవుని వాక్యం అప్పుడు వాక్యం గుర్తుకొచ్చి మేమేం చెప్పాం గమన ప్రాథం చేసి వచ్చేస్తాం ఆయన మన ఆయన మన మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి దేవుడు అక్కర్లేడు దేవుడో వలకు అక్కర్లేదు దేవుని వాక్యము అక్కరికి రాదు అయితే ఇళ్ళ పన్నెండో వచ్చిన అదే పది పదిలేమంటున్నాడు ఇంటిలో భో భో ఇంటిలో ఇదిగో శంకరులను పాపులను అనేకలు వచ్చి ఆయన యుద్ధకు ఆయన శిష్యులు యుద్ధకు వచ్చి కూర్చున్నాయి అంటే దేవుడు పాపల మధ్యనే ఉంటాడు పాపల మధ్యనే జీవిస్తాడు పాపుల మధ్యనే ఎందుకంటే వాళ్ళు రోగులు వాళ్ళు రో రోగులు కాబట్టి అన్ని రకం రోగులు రోగం అనేది కాదు అన్ని రకాల బాధలతో వాళ్ళు కూడుకున్నాడు మనసులో హృదయంలో శాంతి సమాధానం నెమ్మది లేకుండా బాధలు కష్టాలతో ఉన్నారు కానీ వాళ్ళ గురించి దేవుడు ఈ భూమి మీదకి కాబట్టి ఆయన యొక్క ఆయన యొక్క ధ్యేయం ఆయన భూమి మీద వచ్చి నెరవేర్చుకొని మనకు కూడా అదే పద్ధతిగా మనకు నేర్పించిండు ఆ దేవుని మార్గము మనకు చూపించిండు ఆ మార్గం ద్వారా మనకి మనం ఏం ప్రజలను దేవుని వైపు మళ్లించాలా ఆ రోగం గల వారి వారి దగ్గరికి మనం పోయి సువార్త ప్రకటించాలా అని రెండో కొరింది పదిల పద్దైంది ఒకటి చూసుకున్నాం పదిల ఆమోసు గ్రంథము ఐదో అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను యోహోవ సెలవించినదేమనగా అమోనులు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును ఏలేనగా తమ అద్దులను మరి విశాలము చేయదల్చి గిల్లాదులోను గర్భిణీ స్త్రీలను చీల్చదను పదిహేను వారి రాజును అతని అధిపతులను అందరూ చెరులోనికి కొనిపోబడదరని యుహోవ సెలవిస్తున్నాడు అయితే రాజులు అతని అధిపతులను ఆయన ఏం చేస్తాడంట చెరులోనికి అంటే దేవునికి విరోధంగా నడిచిన వారికి అంటే అన్యజనులు మార్చడానికి దేవుడు ప్రతి విధంగా ప్రయత్నం చేసి దేవుని మార్గంలో నడిపిస్తాడు అయితే ఇక్కడ ఇంకో ఏజ్కి వెళ్ళా ముప్పై మూడు పన్నెండు పదమూడులో ఏమంటాడంటే మనము నీతిగానే చేస్తాం దేవుని వాక్యాన్ని కానీ సువార్తని కానీ ప్రతిదీ మనము నీతిగానే చేస్తుంటాం నీతిగా చేస్తా వస్తున్న సమయంలో మనకి ఏమైపిస్తుందంటే అనుకోకుండా ఒక తప్పు జరుగుతుంది జరిగితే అక్కడ ఏమంటాడు మనము ఇన్ని రోజులు చేసిన నీతి కార్యాలు నీతి కార్యాల నుంచి ఒక్క తప్పు మా తప్పు వల్ల మనము దేవుని యొక్క ఆశీర్వాదం చూడలేకపోతున్నాం కాబట్టి మనం ఎట్టి పరిస్థితిలో మనం పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలా మనం పరిశుద్ధంగా ఉండాలంటే చాలా కష్టం లాస్ట్ వరకు దేవుని రాకడ వరకు మనం అది కాపాడుకోవాలా దేవం రాకడ వరకు కాపాడుకోవాలంటే మనం దేవుల్లో స్థిరంగా ఉంటే దేవుడు మన జీవితంలో అనేక కార్యాలు చేస్తాడు కాబట్టి దేవుడు చిన్న వాక్యం దీవించినలాగా స్థూతం తండ్రి ఇస్తూ ప్రభానికి వందనాల రోజ నీ వాక్యం ద్వారా అనేక విషయాలు మాకు బయలుపరిచినవు తండ్రి ప్రభాన్ని వాక్యానుసారంగా మేము జీవించటకు సహాయం చేయండి మేము కడవరకు ప్రభా నా రాజా ఇచ్చిన రక్షణను మేము కాపాడుకోవాలా ప్రభా ఎట్టి పరిస్థితిలో ప్రభా మేము తొలగడానికి కుడి కానీ ఎడమ కానీ తొలగడానికి వీల్లేదు ప్రభ తండ్రి నీ వాక్యానుసారంగా మేము జీవించాలా తండ్రి మేము బలపడాలా అనేకులను బలపరచాలా అనేక బిడల్ని మార్గంలో మేము నడిపించాలా అట్లాంటి అభిషేకము మా అందరికీ దయచేసి నా ప్రభా నే రాక్కడి వరకు మా అందరినీ సిద్ధపరచమని ఏసునాం నడుచున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ మీరు ఆశీర్వాదమే అండి సమాధానం ప్రతి ఒక్క బిడ్డకు ముఖ్యంగా కేబీపీఎం టీమ్ లో ఉన్న బిడ్డకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనా కాక హామేన్ హామేన్ సార్ థ్యాంక్ ప్రైజ్ లోడ్ బ్రదర్ సిస్టర్ అందరికి ప్రేస్తార్డ్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రేస్తార్డ్